వసీకరణకి చెప్పబడిన మరో మంత్రం ఇది పదకొండు వందల ఎనిమిది సార్లు జపము గావించిన సిద్ధించును ఇరవై ఒక్క మార్ల అభిమంత్రణ గావించి వస్త్రములు కానీ ఆభరణములు కానీ పాలు కానీ పండ్లు కాని ఇతరులకు ఇచ్చిన వసీకరణ తప్పక జరుగును ఓ మల్లి సుమల్లి మహామల్లి జయమల్లి అప్పడమల్లి ట